పరిశుద్ధుల దేవా మీకు వర్ణాలు వేసయ్యా కృపగల తండ్రి మీకెంతో స్థుతులు స్తోత్రాలైనా అనేక పర్యాయాలు ప్రవ్వా మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు ప్రవ్వా మా జీవితాలు సరి చేస్తూ మీ కొరకు సిద్ధపరచుకుంటున్నది మీకు ఎంతో వర్ణాలు ప్రవ్వా ముఖ్యంగా తండ్రి ఈ శ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రపంచపు వ్యవస్థ అంతా తారుమారవుతుంది అయినా మనుషులు వీటిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారనైనా కానీ మీరు మాతో ముందుగానే మాట్లాడనారు ఈ లోకపు విధానాలు గతించిపోతున్నాయన్నారు ప్రభా ఈ లోకపు మర్యాద గతించిపోతున్నాయన్నారు ప్రవ్వా అవును నాయన వాటిని మేము అర్థం చేసుకొని జాగ్రత్తగా జీవించలాగానే సేపడండి మరి విశేషంగా మీ బిడ్డలను మేము సిద్ధపరచాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీరు అక్కడ వారు సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించున్నాం తండ్రి ఆమెలు కొంతకాలం నుంచి మనము చిన్న ప్రవక్తల గురించి ధ్యానిస్తున్నాం కదా పన్నెండు చిన్న ప్రవక్తలు వారి యొక్క ప్రవచనాలు పన్నెండు చిన్న ప్రవక్తల యొక్క ప్రవచనాలు ఈ యుగానికి వారు ఇచ్చిన ఆ యొక్క సందేశము ఏంది అన్నదే మనము కనీసం ఒక ఎనిమిది తొమ్మిది వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇది ఈరోజు ఇది తొమ్మిదవ వారం అంటే తొమ్మిదవ ఎపిసోడ్ అనొచ్చు తొమ్మిదవ పాట్ అని కూడా అనొచ్చు ఆ రవి మనకి పంచుకుంటున్నప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి సెంచురీని అంటే సరే శతాధిపతి అని మనం ఎన్నిసార్లు మనం ధ్యానిస్తాం శతాధిపతిని ఇద్దరు ముగ్గురు మీకు మీకు తెలిసలేదు ైబుల్ అంతట్లో మనకు ఒక విషయం దేవుడు చూపించింది మూడు అనేది కదా బైబుల్ స్టడీలో మనం సాధారణంగా మూడవ నాడు మూడవది మూడవ రోజు అని ధ్యానిస్తా ఉంటాం అర్థం ఏంటంటే ఆత్మీయ జీవితంలో అర్థం చేసుకున్నప్పుడు మూడు అనేది చివరి వార్నింగ్ అని అర్థం లేక చివరి అవకాశము అని కూడా అర్థం రెండు మూడు అవకాశాలు ఇచ్చి మూడోసారి విడిచిపెడతాడు దేవుడు ఆ విషయం మనం ఎన్నిసార్లు చూస్తాం మూడు అనేది ఆయన తీర్పుకు సంబంధించింది మూడవ దినము అంటే తీర్పుకు సంబంధించింది మూడవ నాడు ఎన్నో సార్లు ఎంతో మంది తీర్పు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఫరు మూడవ నాడు తన పుట్టుక దినమున భక్షకారకుని ఉరిదీయించింది తీర్పుకు సంబంధించింది సరే ఇవన్నీ ఉమాన్ రీతికి మనం అర్థం చేసుకుంటాం మూడు అంటే ఫైనల్ ఛాన్స్ లాస్ట్ ఆపర్చునిటీ అన్న విషయం కాబట్టి నాకు సడన్లీ నేను ఇందాక బైబుల్ చూస్తుంటే నాకు ముగ్గురు శతాబ్ధి బదులు మత్తవార్త నుంచి చూసుకుంటే అపూస్తల కార్యం వరకు నేను ఇంతకు ముందు వాటిని ధ్యానించలేదు మతయసు వార్తలో ఆ ఆ శతాధిపతి ఏసు బ్రదర్ రావడం ఇందాక బ్రదర్ మనం పంచుకుంటుంటే మనం అర్థం చేసుకున్నాం ఒక శతాధిపతి తన పనివాణి కొరకు అంత ప్రయాస తన పనివాడు స్వస్థత పొందాలా అన్న ఆసక్తి ఎందుకు ఉండాలా ఎంతో మంది పని ఉంటారు కదా ఒకరు చచ్చిపోతే ఇంకో వస్తుంటారు కదా కానీ ఆయనలో ఉన్న ఆ యొక్క ఆసక్తి తన పనివాడు స్వస్థత నొందాలా బ్రతకాలా అన్న ఆశ ఒక పాయింట్ అంటే ఇతరుల బాగోగులు కూడా చూసుకోవాలా అన్న బైబుల్ వాక్యం జ్ఞాపకం వస్తుంది మీరు ఎప్పుడన్నా ధ్యానించారా ఒకరోజు మనం ధ్యానించినాం ఇతరుల బాగోగులు కూడా మనం చూసుకోవాలా అది క్రైస్తవ జీవితం చూడండి ఎన్ని మనం ఈ విషయం ధ్యానిస్తాం బైబుల్లో ఉన్న ఎథిక్స్ అంటాం కదా లేక జీవన విధానం మంచి జీవన విధానం అనేది ఈ లోకంలో ఎక్కడ లేదు అంత పర్ఫెక్ట్ ఎథిక్స్ అనేది దాని మీరేమంటారు ఎథిక్స్ అంటే మంచి నీతి విధానం నీతిగా జీవించే విధానం అంత సంపూర్ణమైన జీవన విధానము ఈ లోకంలో ఎక్కడ కనిపించదు ఈ లోకంలో ఏ స్థితిలో కూడా మనకు కనిపించదు ఏ దేశంలో కనిపించదు ప్రతి మతంలో సరే వ్యభిచరించకూడి అని చెప్తుంది యూధా మతం కూడా వ్యభిచరించకూడని చెప్తుంది కానీ ఏ స్ప్రో ఏం తెలుసా ఒక స్త్రీ మోహపు చూపు చూస్తే అప్పుడే నీ హృదయంలో ఆయనతో అన్నాడు అంటే వ్యభిచరించకుడి అని ప్రతి మతం చెప్తుంది కానీ యేసు ఏం చెప్తున్నాడు నీ కనులతో నువ్వు మోహపు చూపు చూస్తేనే వ్యభిచరించినట్టున్నాడు అంటే నువ్వు ఈ పని చేయని అవసరం లేదు నీ హృదయంలో నువ్వు ఆల్రెడీ వ్యభిచరించు అంటే అంత సంపూర్ణంగా క్రైస్తవ జీవన విధానాన్ని అంత పైకి చూపిస్తున్నట్టు మనం చూస్తాం బైబుల్ అంతా క్రైస్తవ జీవన విధానం ఏ రీతి కూడా ఈ లోకస్తుల వేరుగా ఉండి జీవించడం ఈ లోకపు విధానాలు ఈ లోకపు మర్యాదకు భిన్నముగా మనం జీవించాలి అందుకే మనల్ని చూస్తే చాలా మందికి ఇరిటేషన్ వీళ్ళేంది వీళ్ళెందుకు తెలవట్లు వేసుకుంటారు వీళ్ళెందుకు గాచులు పెట్టుకోరు వీళ్ళెందుకు పువ్వులు పెట్టుకోరు వీళ్ళ విధానం ఎందుకు ఇట్లుంటది వీళ్ళు ఎందుకు పండగలు చేయరు సరే ఇప్పుడు చేస్తున్నారు పండుగలు ఒకప్పుడు చేయకపోరు ఆ పుస్తకంలో ఎవరు పండగలు చేయలే నేను ఎన్ని మీకు రుజువు చేసి చూపిస్తా ఆ పుస్తకాలంలో ఏ పండు చేయలేదు పస్కా పండగ చేయలేదు క్రిస్మస్ పండగ చేయలేదు గుడ్ ఫ్రైడే చేయలేదు ఈస్టర్ పండుగ చేయలేదు ఇంకా ఏ పండుగలు చేయలేదు వాళ్ళు పెంత కోస్త కూడా చేయలేదు నేను రుజువు పరుస్తాను పెంత కోస్తు రోజు ఈశాల్ పాలందరూ చేసుకుంటుంటే శిష్యులందరూ ఒంటరిగా ఒక గదిలో పోయి ప్రార్థన చేసుకున్నారు అంతే కానీ అది పెంత పండగ కాదు నువ్వు చర్చ్ కి పెద్ద కోస్తు చర్చ్ అని అనేది ఒక డినామినేషన్ కాదు నువ్వు పెట్టుకున్నంత మాత్రంనా నీ దగ్గరనే ప్రభు ఉంటే మరి విశేషమైన మోసం కాబట్టి ఇదంతా మోసంతో కూడిన జీవిత విధానము ఎక్కడుంది బయట ఉందా లోపల సరే మీకు ఈరోజు నేను ఒక విషయాన్ని త్వరగా చూపించి ముగించుకుంటాను ఎందుకంటే ఇది చాలా కష్టంతో కూడిన వాక్యం ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలకి పాత నిబంధన కాలంలో ఎప్పటి నుంచి చూస్తే ఐగుప్తుకు పోక నుంచి పన్నెండు మంది గోత్రాలు కదా అవి పన్నెండు మంది గోత్రాలు పోక ముందటి నుంచి ఏం జరిగిందనే విషయాన్ని మనం ధ్యానిస్తా ఉంటాం ఇసాకు గర్భంలో ఇద్దరు బిడ్డలు కవల పిల్లలు ఉండడం అనే విషయం మనం చూస్తాం వాళ్ళు పుట్టడము పెదవాడు చిన్నవాడు మొదట ఎవరు పుడితే వాడు అన్నన్ని కాబట్టి జ్యేష్ఠత్వము పాత నిబంధన విధానంలో అంటే దేవుడు ఎన్నుకున్న జీవన విధానం నువ్వు జ్యేష్ఠునివి అంటే నిన్ను ఎన్నుకున్నాడు అందుకే చాలా కాలానికి మనం అది చూస్తుంటాం రాజు పెద్ద కుమార్నే రాజు అవుతాడు చిన్నవాడవుతాడా కాడు కాబట్టి పెద్దవాడే రాజు కావాలా సరే చిన్నవాడికి కోపం వచ్చి వాడు ఏదో పాలిటిక్స్ ప్లే చేసి అనంత చంపడానికి చూస్తాడు దాని వాడు కొన్ని చరిత్ర చూస్తుంటాం కానీ పాత నిబంధన మొదలుకొని పెద్దవాడే జ్యేష్ఠుడే వారసత్వానికి హక్కు పొందినవాడు లేక తండ్రి నుంచి వచ్చే వారసత్వము అధికారము యాజకత్వము రాజరికము అన్ని పెద్ద కొడుకుకే రావాలా అది విధానం కాబట్టి దేవుడు ఏ షావును ఎందుకు తృణీకరించి అంటే చిక్కుడుకాయలు తిన్నందుకు కాదు ఆకలితో తన జేశవతాన్ని అమ్ముకున్నందుకు కాదు మనం ఎన్నిసార్లు ధ్యానించినాం నీకు ఇచ్చిన జేస్వతని నువ్వు ఆటోమేటిక్ అమ్ముకుంటావా అది కాదు విధానం జయస్వతం జయస్వతం అమ్ముకునేది కాదు ఏ రీతిగా అది పోగొట్టుకున్నాడు విషయం మనం ధ్యానించాలా ఎందుకు దేవుడికి ఏషాగు ద్వేషము ఏర్పడింది అంటే కేవలము ఆకలితో నిర్లక్ష్యంతో చిక్కుడుకాయలు తిని తన జేస్వతాన్ని అమ్మినందుకు కాదు ఏషాగు తెలియకుండా చేసిన పని ఏందంటే యేసుక్రీస్తు ప్రభు ఏషావు గర్భంలోకి వెళ్ళి రావాలా అది దేవుని విధానం పన్నెండు గోత్రాలు ఏషావు గర్భంలోకి వెళ్ళి రావాలా అది దేవుని ప్లాన్ దాన్ని మొత్తం తారుమారు చేసి పడేసిండు అందుకు ఏషావు ఆయనకి కోపం కానీ ఎంత అవకాశం ఇచ్చిండు అంత మంచి అవకాశము నేను ఈ రీతిగా ఊహిస్తూ ఉంటాను శారీరకమైన తలంపిది ఏషావు చాలా బలిష్ఠుడు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎందుకంటే అతను ఆ పశువుల వెంట జంతువుల వెంట పరిగెత్తి వాటితో పోరాడి వాటిని చంపుకొని ఆ మాంసం తీసుకొచ్చి తన తల్లిదండ్రు తినిపించేవాడు ఆ విషయం మనం ఆయన ఎంతో స్ట్రాంగ్ ఫెలో ఎర్రగా కనిపించేవాడు రెడ్ కలర్ తో ఉన్నవాడు శరీరం వెంట్రుకలు అంత స్ట్రాంగ్ కనిపించేవాడు అతని వంశాలకి వెళ్ళి మనుషులు కొట్టింటే అంత స్ట్రాంగ్ ఫెలోసే బయటకు వచ్చేవాళ్ళు పెద్ద జాయింట్స్ లాగా వచ్చేవాళ్ళు కదా అట్లా ఊహించుకుంటాను సరే ఎవరైతేనేమి ఏ రీతిగా పుడతావు కాదు నీ యొక్క జీవనాన్ని నువ్వు నీ యొక్క జీవిత విధానాన్ని నువ్వు ఏ రీతిగా మార్చుకున్నావు అని అడిదే ఎందుకంటే ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం ఎన్నిసార్లు చూస్తాం ఇక్కడ ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వర్షంలో పాతవి తొలగించి క్రొత్త వాటిని స్థిరపరిచేవాడు మన ప్రభు పాతవి గతించాల్సిందే సమస్తము క్రొత్తవ కావాల్సిందే అందుకే అటుపోయిన మనం చూసినాం ఎందుకంటే పరివరం ఇక్కడ లేకుంటే మనం అంతేనా అటు పని వరం గురించి నికోదిమస్ ఒక ట్యాక్స్ కలెక్టర్ కదా మనుషులకి అతనంటే ఇష్టం లేదు ఎందుకంటే జబర్దస్తిగా మనుషుల దగ్గరికి వచ్చి ట్యాక్స్ తీసుకునేవాడు పన్ను తీసుకునేవాడు కాబట్టి మనుషులకు అతనంటే ఇష్టం లేదు కానీ ఒకరోజు నికోదిమస్ కి ఏసు చూడాలని ఆసక్తి కలిగింది ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కదా కాబట్టి ఏసు బ్రో అతని వచ్చి నికోదిమస్ నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది ఆయన ఆయన దగ్గరికి రావడం నికోదిమస్ ఆయనని చూడాలన్న ఆసక్తితో వచ్చి దగ్గరికి కానీ నికోదిమస్ నువ్వు కొత్తగా జన్మిస్తేనే గాని నువ్వు పర్లక రాజ్యంలోనికి ప్రవేశించలేవు అన్నాడు నీకో దివైమంటున్నాడు నేను ఇంత పెద్ద వయసు గలవాడిని తల్లి గర్భంలోకి తిరిగి నేను ఏ రీతిగా వెళ్ళగలను అది పాత విధానం కృత విధానం ఏంటి నువ్వు ఒకసారి తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించినాక మళ్ళా తిరిగి గర్భంలోనికి పోయి రావు అది శారీరకమైన జన్మ జన్మ ఆత్మీయమైన జన్మ ఏంది నీ పాపపు జీవితంలోకి వెళ్ళి బయటకు రావడమే నిజమైన ఇప్పుడు మనం తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చినది నిజమైన కాదు అది నీడ వంటిది కానీ నిజ స్వరూపమైంది ఆయనలోనికి జన్మించడం అంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిండు అన్న సత్యాన్ని స్వీకరించి మన జీవితాలనికి సమర్పించుకొని ప్రభువాన్ నా పాపం క్షమించిన నన్ను బిడ్డగా స్వీకరించి అని నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు అది నిజమైన జీవితం నిజమైన నూతన జీవనాన్ని నడిపిస్తుంది అది అసలైన జీవితం అసలైన జన్మాటం అంటే రెండవ జన్మాటం కదా నూతన జన్మాటం నూతన జన్మ శారీరకమైంది కాదు ఆత్మీయమైన జన్మ కాబట్టి సెంచురియన్ కూడా ఆ యొక్క శతాధిపతి కూడా ప్రవ్వా నువ్వు నా ఇంటికి రానవసరం లేదు ఆ బ్రదర్ చెప్తుంటే నాకు అదే అర్థం అవుతుంది ఎందుకంటే మనకు అవి ఆటోమేటిక్ గా అర్థమైపోతాయి ఈ వాక్యాలు ఎందుకంటే దేవుడు మనకు ఒక విధానం నేర్పించిండేది సమస్తము కృతమైన అంటే సమస్తము ఆత్మీయమైనవి నువ్వు ఇంకా శరీరమైన కళ్ళతో చూస్తే నీకు ఇది అర్థం కావు సెంచురియన్ ఏమంటున్నాడు ప్రవ్వా నువ్వు నా ఇంటికి రానవసరం లేదు నేను చాలా గొప్ప అనుకుంటే నేను ఎత్తుకొని తీసుకొని రాగలను కానీ నేను నా ఎఫర్ట్స్ వేస్ట్ నేను ఎంత గొప్పవనైనా నాకు ఎంత పవర్ అయినా నేను నిన్ను వాడుకోలేను నిన్ను బలవంతంగా తీసుకోపోలేను కానీ నువ్వు ఒక్క మాట చెప్తే నా సేవకుడు సశక్త పొందుతాడు అన్న ఆ యొక్క విశ్వాసం అతను వచ్చింది సరే ఆ బ్రదర్ చెప్పినట్లు ఒక్కసారి వచ్చింది కాదు ఈరోజు ఈ రోజు కళ్ళు మూసుకొని ఈ రోజు పాప్సం పొందుకుంటే వచ్చేస్తుంది ఆ విశ్వాసం రాదు అది ఎంతో ప్రయాసంతో కూడింది కసరత్తు ఆ బ్రదర్ చెప్పినట్లు కసరత్తు ఎంత కాలం చేస్తే గాని ఆ దశకి అతను ఎదిగిండాలా అంటే ఎంతగా ఏసుపుర గురించి అతను ధ్యానిస్తుండాలా ఒక పెద్ద శతాధిపతి అయినాడు ఎన్ని యుద్ధాలు గెలిచినా గానీ ఏసుపుర గురించి ఎంతగా ధ్యానించి ఉండాలా ఎంతగా వినిండాలి అతని గురించి కాబట్టి ఆయన అంతమైన దృఢమైన నిశ్చేత దృఢమైన విశ్వాసం ఎట్లొచ్చిండాలా తోమ అంటున్నాడు నీ గాయంలో నా హస్తం పెడితేనే గానీ నేను నమ్మను ఆయన గాయలలో హస్తం పెడితే గాని నిజంగా నమ్మను బ్రతికిండు అనే తిరిగి లేచిందని నమ్మను అంటున్నాడు అప్పుడు వేసు అన్నాడు పెట్టు అన్నాడు చూసి నమ్మిన వాడిని కంటే చూడక నమ్మిన వాడే అన్నాడు సరే దాని తర్వాత తోమ మన ఇండియాకు వచ్చి సువార్త పనిచుడు ఇండియా ఈ దేశం రెండు వేల సంవత్సరాల క్రితమే రక్షణలో ఈ దేశం సరే అవన్నీ విషయాలు మనము విని గొప్పగా ఫీల్ అయ్యేది లేదు తోమో మా దేశంకి వచ్చిండ్రు ఈ దేశంకి రక్షణ వచ్చింది తెలిసి గొప్పగా గర్వించేది ఏం లేదు అక్కడ ఏం చేసింద్రు వాళ్ళు సువార్త ప్రకటించిరా సువార్త వాళ్ళకు అనుగ్రహించబడింది కేరళ ప్రాంతానికి వచ్చిండు అక్కడ నుంచి చెన్నై ప్రాంతానికి వచ్చిండు తమిళనాడు ప్రాంతానికి వాళ్ళందరూ ఈ దేశానికి సువార్త ప్రకటించిరా ప్రకటించలేదు కాబట్టి వేరే మిషనరీస్ రావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి మిషనరీస్ ఆంగ్లికన్ ఇంగ్లాండ్ నుంచి మిషనరీస్ మెథడిస్ట్ రెండు మెథడిస్ట్ ఉంటాయి ఒకటి అమెరికన్ మెథడిస్ట్ ఉంటుంది ఒకటి బ్రిటిష్ మెథడిస్ట్ ఉంటాయి రెండు మెథడిస్ట్ చర్చ్లు ఉన్నాయి హైదరాబాద్ ఉండేది ఏమో బ్రిటిష్ మెథడిస్ట్ చర్చ్ ఇక్కడ ఉండేది నారాంగది ఏమో అమెరికన్ మెథడిస్ట్ చర్చ్ రెండు రకాల మెతరించి చర్చలు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సువార్త చేయడం వల్లనే సువార్త ప్రకటించడం వల్లనే మనం అందరము ప్రభుని తెలుసుకోగలిగినాం మన పూర్వీకులు మన తాతలు మన ముతాతలు అందరూ సరే మేము మీ విషయంలోకి జరగకపోయిండచ్చు బహుశాది మళ్ళీ వాళ్ళు ఎట్టబడే వాళ్ళు నశించిపెండాలన్నా అనే డౌట్ మీకు వస్తుంది కదా రక్షణ పొదులి వాళ్ళంతా రక్షణ స్వరం వినని వాళ్ళందరూ నశించిపెండాల్సిందే ఇంకా వేరే మార్గం లేదు ఎందుకంటే ఏ శిప్రభు తప్ప ఎవరు నశించలేరు ఆయన సువార్త తప్ప ఏది కూడా మార్గం లేదు మనకు అన్న విషయం మనం నేర్చుకోవాలి సరే సెంచూరియన్ విషయంగా నేర్చుకున్నప్పుడు కూడా అదే ఆయన ఒక మాట చెప్తే స్వస్థత పొందుతాడు ఆయన వచ్చి మట్టి అవసరం లేదు ఉమ్మి అవసరం లేదు ఒకరికి ఉమ్మి కదా ఒకరికి ఏం చేసిండు మట్టి పోసిండు ఒకరికి మట్టి పూసండు ఒకరికి ఉమ్మి వేసి మళ్ళీ ఈయన ఏమంటున్నాడు నువ్వు కేవలం మా ఒక మాట చెప్తే చాలు మా ఇంటికి రానవసరం లేదు అంటే ఇది ఆత్మీయమైందా లేదా శరీరమైందా ఇప్పుడు బ్రదర్ నువ్వు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మాకు మంచిగా బ్రదర్ అంటాడు బలహీనత నువ్వు కంపల్సరీ మా ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టాలా అడుగు పెట్టి ప్రార్థన చేస్తేనే మాకంతా స్వస్థత వస్తుంది అంటే ఇప్పుడు సెంచురీన్ లాగా కావాలా లేదా నువ్వు ఉత్తర్ టెలిఫోన్ ఫోన్ చేస్తే చాలు బ్రదర్ నాకు స్వస్థత వస్తుంది అన్న విశ్వాసం నీకు రావాలా లేదా రావాల సరే నేను మీ ఇంటికి రానని నేనేం చెప్తాను లేజు తప్పకుండా వస్తాను నేను మీ ఇంటికి తప్పకుండా వస్తాను కానీ నీ విశ్వాసము ఆ శతాధిపతి లాగా కావాలా వేరు నువ్వు వస్తేనే అవుతది నేను వస్తే కాదు ఏసు వస్తేనే అవుతది ఏసు ఎప్పుడు రావు ఎత్తే వస్తాడు నడుచుకుంటూ వస్తాడా ఆయన మాట ఏశ్వ ఆయన వాక్యం కదా ఆయన వాక్యము బయలువెలగానే స్వస్థత జరుగుతూ ఉంటది అద్భుతాలు జరుగుతూ అది మన అసలైన విశ్వాసం పలాని పరిశుద్ధమైన గొప్ప సేవకుడు మా ఇంటికి వస్తే మా తప్పు అది శారీరకమైన బోధ పాస్టర్లు గ్రహాలు కాకూడదు ఎందుకంటే మధ్యవర్తి కృత నిబంధనకు మధ్యవర్తి మనం ఎక్కడ చూస్తాం హెండూ పత్రిక తొమ్మిదో అధ్యయనం చూస్తాం పదిహేనో హెండు రాష్ట్ర పత్రిక తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనంలో ఆయన కృత మధ్యవర్తి చూడండి చివరి భాగంలో ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంద నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు చాలా మంది అంటారు పాత నిబంధనకి కృత నిబంధనకి మధ్యలో మధ్యవర్తి అన్నారు ఎప్పుడన్నా విన్నారా వాక్యం అట్లా కానీ ఇక్కడ ఏముంది క్రొత్త మధ్యవర్తి అయినాడు అంటే మనము ఇప్పుడు మనం ఇప్పుడు ఉంటుంది కృత కాలం అంటే రెండు సంవత్సరాల నుంచి క్రొత్తది పాతవి గతించిపోయినాయి టూ ఇయర్స్ అగో ఇప్పుడు క్రొత్తది కాబట్టి నువ్వు ఇంకా కొత్తగా మార్పు చెందుతూనే ఉండాలా ఒక్కసారి ఇవన్నీ బయలుపరచబడలేదు వీటిని ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే ప్రొగ్రెసివ్ రెవల్యూషన్స్ అంటాం నువ్వు చిన్నప్పటి నుంచి బైబుల్ ధ్యానిస్తున్నా నీకు ఇవన్నీ అర్థం కాలేదు కానీ క్రమేణా కొంతకాలం కి అర్థం అవుతుంది ఎందుకంటే కసరత్తు నువ్వు చిన్నప్పటి ప్రయాస పడతాని కాని శ్రమ పడితేనే కానీ సాధన చేస్తే గానీ ఇవన్నీ అర్థం కావు ఒక దశలో దేవుడు వీటన్ని చూపించే స్లో కూడా అంతే కదా ఆయన దేవుడిదేందు మనుషులదేందు అన్ని విషయాలలో ఆయన ఎదిగిండు కరెక్టే కానీ కరెక్ట్ థర్టీ ఇయర్స్ కే ఆయన సువార్త పని ఆరంభించింది థర్టీ త్రీ ఇయర్స్ కి తన జీవితాన్ని త్యాగం చేసింది కేవలం మూడు సంవత్సరం లేపూర్ణమైన సేవ పర్ఫెక్ట్ సేవ చేసిందంటే కేవలం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అంటే థర్టీ థర్టీ ఫోర్త్ ఇయర్ లో అడుగు పెట్టిండు థర్టీ ఫోర్త్ ఇయర్ లో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి ఇస్రైల్ ప్రజలకి పక్కన బల్యం ఉన్న ఈ వరల నుంచి ధ్యానిస్తున్నాం ఈ చిన్న పన్నెండు చిన్న ప్రవక్తలు ఎదోము వంశం గురించి ఎందుకంత స్పెషల్ గా ప్రవ ఎందుకు ఏ సంఘాలలో వీటిని ప్రకటించలేరంటే సంఘస్థులకు ప్రవచనాలంటే భయం వార్నింగ్స్ లాగా ఉంటాయి కాబట్టి అవి మనకు సంబంధించినవి కావు అవి వేదవలకు సంబంధించినవి అనుకుని వాటిని ఎవరు ధ్యానించారు కానీ అది సంఘాల కొరకు రాయబడింది అన్న విషయము వాళ్ళు ఎప్పుడు తెలుసుకోవాలా మనలాంటి వాళ్ళు చెప్తే గానీ వాళ్ళు తెలియదు ఇది మన కొరకు రాయబడింది ఇది మన మనం ధ్యానించాలి కాబట్టి మన కొరకు ఇవ్వబడింది ఇది మనకి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఇవి మనం ధ్యానించకపోతే బయటపడింది అనేసరి చెప్పండి మీరు నాకు అర్థం కానీ ప్రవచనం బయట కొరకు చెప్పబడితే వాడు బైబిల్ చదవాడు కదా వానికి ఎట్లా అర్థం ఇవన్నీ ఇవి కేవలం మన రాయబడ్డాయి అన్న విషయాన్ని మనం చెప్పాలా కాబట్టి ఏదో మీరు శారీరకమైన వారు ఇస్రాయల్ ప్రజలు ఆత్మీయమైన వాళ్ళు అన్న విషయం మనం పాత్ర కలలో చూస్తాం కాబట్టి దాన్ని ఏమంటామంటే చిల్డ్రన్ ఆఫ్ లైట్ అంటారు వెలుగు సంబంధులు చీకటి సంబంధులు చీకటి సంబంధులు శారీరకంగా జీవించే వాళ్ళు అంటే లోకాశలకి ఈ లోకాతీతమైన జీవన విధానకి ఈ లోకంలో ఏదో గుర్తింపు పొందాలా అన్న ఉండే వాళ్ళు వీళ్ళందరూ ఎవరు చీకటి సంబంధులు వెలుగు సంబంధం ఏంటి వెలుగు కాబట్టి ఏ సుప్రభు సంబంధులు ఏ రీతికి ఉంటారు ఏ సుప్రభుని పోలింటారు ఈ లోకంతో పొత్తు కుదరదు ఈ లోకంతో మీకు స్నేహము అవసరం ఈ లోకంతో స్నేహము దేవంతో వైరము అన్నాడు మళ్ళీ ఇవన్నీ వింటాం గానీ లోకాన్ని బాగా ప్రేమిస్తూ ఉంటాం లోకాన్ని ఖచ్చితంగా బాగా ప్రేమిస్తా ఉంటాం సరే మీకు ఒక వాక్యం నేను చూపించేసి క్రైస్తవ జీవితము ఏ రీతిగా ఏదో జీవితం తయారైంది అన్న విషయాన్ని మన ప్రభువే మనకి హెచ్చరిక లాగా చూపించడం మనం చూస్తాం చూడండి దానికంటే ముందు కొన్ని వాక్యాలు యోహాన్సు వార్త పన్నెండవ అధ్యాయంలో హెచ్చరికలాగా వాక్యాలు నువ్వు నిజంగా ఆత్మీయమైన జీవితంలో ఉంటే నువ్వు నిజంగా వెలుగు సంబంధివైతే దేవుని బిడవైతే నీ జీవితం నిజంగా ఆ రీతిగా ఉందా అన్న విషయమే మనం వీటిని ధ్యానిస్తున్నాం చూడండి యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం ముప్పై ఆరవ మీరు వెలుగు సంబంధులు అంటే మీరు వెలుగు సంబంధాలుగా తయారు కావాలా మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగు నందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను చూడండి ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నాడు మీరు వెలుగు సంబంధులుగా ఉండాలంటే వెలుగు ఉన్నంత ఆ వెలుగు విశ్వాసం ఉంచాలా త్రీ పాయింట్స్ మీరు వెలుగు సంబంధాలు కావాలా వెలుగు ఉన్నది అంటే ఏసు ప్రభు మీకు అందుబాటులో ఉన్నంత ఈ వాక్యం బైబుల్ వాక్యము నీ దగ్గర దొరికే కాలము ఇదే కొంతకాలానికి మనకు బైబుల్స్ ఉంటాయో ఉండవు మనకు తెలియదు నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్స్ ఎటుటే మనకు తెలియవు ఈ లోకపు విధానాలు ఎటుటో తెలియవు ఈ లోకపు గవర్నెన్స్ ఎటుటో మనకు తెలియదు మరి ఈ లోకం సడన్లీ మతం తార్మల్ అయిపోయి అంత కొలాబ్స్ అయిపోతే ఎవడొచ్చి ఈ రాజ్యం వెళ్తాడు ఎవరు ఇవన్నీ మనకు తెలియవు నువ్వు అనుకోచ్చి ఇంపాసిబుల్ బ్రదర్ అని సమస్తం సాధ్యం ఎవరిని అనుకున్నారా ఎనామిక్ సిచువేషన్ ఇట్లా భయంకరంగా కులాపేద్దని ఎవరు అనుకోలేదు ఎవరిని అనుకున్నారా ఉద్యోగాలు అందరికీ అట్లా వెళ్ళిపోతేనేసి ఎవరు అనుకోలేదు ఎవరు అనుకున్నారా ధరలు పెరిగిపోతే అనేసి టూ థౌసండ్ ఎయిట్ అనుకోలేదు కానీ మనకి టూ థౌసండ్ సిక్స్ నుంచి ఇవన్నీ కదా రెండు నుంచి వీటన్నిటిని మనం చూపిస్తున్నాడు ఎవరు అనుకుంటులేదు కానీ మనకేం చూపిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ నేరవేరతాయి చూడండి మరోసారి వెలుగు ముప్పై ఆరువ మీరు వెలుగు సంబంధం అగనట్లు అంటే మనం వెలుగు సమధులుగా తయారు కావాలా నీ జీవితం ఏ స్టో సమర్పించుకోవాల నీ స్వశక్తి మీద నీ సొంత జ్ఞానం మీద నీ సొంత శక్తి నువ్వు ఆధారపడలేవు మనం అనుకుంటాం ఎంతో ఫిట్నెస్ అనేసి కానీ ఎక్కడ ఫిట్నెస్ ఉంటుంది ఎంత ప్రయాస పడుతున్నా ఫిట్నెస్ ఉండలేదు నేను అనుకుంటాను ఇదంతా గట్టిగా శరీరం ఇప్పుడంతా చచ్చి పడుతుంది మనం చచ్చి శరీరం వయసు పెరిగే కొద్ది చచ్చి పడుతా కాబట్టి మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా ఎప్పటికీ ఉన్నట్లు మనం ఉండలేము సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా స్వచ్ఛతలు మనకు ఉండవు ఆయన వచ్చినప్పుడే సంపూర్ణమైన స్వచ్ఛత మనకు వస్తుంది అసలైన స్వస్థత దేనికి రావాలా నీ హృదయము బహు వ్యాధి బహుగా మోసకరమైనది అది బహుఘోరమైన వ్యాధి గలది అని దావేది రాజు అంటాడు నీ హృదయము బహుఘోరమైన వ్యాధి గలది కాబట్టి నీ స్వస నీకు స్వస్థత ఎక్కడ కావాలా నీ హృదయానికి స్వస్థత కావాలా ఇది ఆత్మీయమైంది స్వస్థత కూడా ఆత్మీయమైన విషయం మనం ఎన్నిసార్లు అర్థం చేసుకున్నాం ఇక్కడ కానీ క్రైస్తవులందరూ స్వస్థత క్యాన్సర్ కుంట బ్రదర్ హెడ్డేక్ కావాలా బ్రదర్ బాడీ వెయిట్ కి కావాలా బ్రదర్ నాకు హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఇవన్నీ స్వస్థపరిచేవాడదేవుడు మనం నమ్ముతాం వాటిలో అన్నిట్లలో స్వస్థత ఉంది కానీ అన్నిటికంటే సంపూర్ణమైన స్వస్థత ఎక్కడుంది కొత్త విధానం ఏంది అది నీ హృదయం ఘోరమైన వ్యాధితో ఉన్నది ఎందుకంటే అక్కడ అంతా చెత ఉంటాయి వ్యాధి అంటే అదే వ్యాధి అంటే ఏంటంటే క్షీణించేది క్షయమైనది అంటే శాశ్వతంగా నశించిపోయేది వ్యాధి క్షీణించేది కాబట్టి నీ శరానికి క్షీణింపజేస్తుంది నీ హృదయం రోగంతో ఉన్నది ఘోరమైన వ్యాధితో ఉన్నది అంటే క్షీణించిపోతుంది అంటే శాశ్వతంగా అది నశించిపోతుంది కాబట్టి స్వస్థత అసలైంది నీ హృదయానికి రావాలన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేస్తుంది చూడండి ఎఫ్ఎస్ఏ రాష్ట్ర ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీరు పూర్వమందు చీకటి అయి ఉంటురి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు మనం వెలుగు సంబంధులం అని ఇంతగా చూస్తున్నాం కదా ఏశ్వవే ఆ వెలుగు ఆ సంబంధం మనం ఏశ్వ సంబంధం మనం కానీ ఇక్కడ ఏమంటున్నాడు మనమే ఆ వెలుగై ఉన్నాం ఇది సంపూర్ణంగా ఎదగడం అంటే ఒకప్పుడు మీరు చీకటి సంబంధాలు ఆయన నమ్ముకున్నాక మీరు ఇప్పుడు వెలుగు సంబంధులే కాదు వెలుగేయిపోతారు వెలుగు సంబంధంలో పెరిగే కొద్దీ కొంతకాలానికి మీరు దేవుని వెలుగు అయిపోతారు ఈ లోకానికి అన్న విషయం రాష్ట్ర పత్రిక లో కాబట్టి మన జీవితం ఏదైతే ఉండాలా మొదటి తెలిసి రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధుల ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము దృఢ నిశ్చేత మీరు ఎట్టి పరిస్థితుల్లో చీకటి వారు కావడానికి వీల్లేదు మీరెట్టి పరిస్థితుల్లో రాత్రి వారు కారానికి వీల్ మీరు పగటి వాళ్ళు వెలుగు సంబంధులు కాబట్టి ఏం చేయాలో చూడండి కావున ఇతరుల వల్ల అంటే ఎవరు నిద్రపోక కదా కావున ఇతరుల వల్లే నిద్ర పోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందు వెలుగు ఎప్పుడు పోతుంది అంటే బుద్ధులని కనికలు విషయం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు వెలుగు ఎప్పుడు పోతుంది ఇతరుల వల్లే నిద్రపోతే ఇతరులు గురించి ఎందు మాట్లాడుతున్నాడు అంటే ఇంతకుముందు మెలుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇతరులు అంటే ఇతరుల వాళ్ళే నిద్రపోవద్దు అంటే ఇంతకుముందు వాళ్ళు మెలుకున్నారు ఇప్పుడు నిద్రపోతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ఇతరుల వాళ్ళే మెలుకున్న వాళ్ళు నిద్రపోతే చీకటి సంబంధాలు క్రైస్తవులు లేక రక్షణ పొందిన వారు చీకటి సంబంధాలు అనేది కాద వాక్యం దీని ఇంకేమైనా వేరే అర్థం చేసుకుంటామా మీరు వెలుగు సంబంధులు అయిన వాళ్ళైతే ఇతరుల వాళ్ళే నిద్రపోక మెలకుగా ఉండి మత్తలము కాక యుందము ఎప్పుడు నువ్వు మత్తులవు తెలుసా మనుషుల కల్పితాలు మనుషుల బోధలు విన్నప్పుడు నువ్వు మత్తు కాబట్టి మనకి ఈ మతం అవసరం లేదు మరియు ఎఫ్ఎస్ మనం చూపు మరియు మత్తులు కాకొడి అయితే ఆత్మ పూర్ణులై ఉండడి అని హెచ్చరించండి ఇతరులు అంటే చీకటి సంబంధులు మద్యంతో మత్తుల ఉంటారు సరే మద్యం అంటే మీకు తెలుసు త్రాగుడు అనే విషయం కానీ మనం మటుకు ఆత్మ పూర్ణులై అంటే ప్రతిక్షణం మేలుకొని ఉండాలా ఆత్మ నిద్రపోదు కదా శరం నిద్ర బలహీనతగా నిద్రపోతుంటది ఆత్మ ఎప్పుడు మేల్కొని మన హృదయంలో ఎప్పుడు మనం మేల్కొని ఉండాలంటే ప్రతిక్షణము ఆయన సత్యాన్ని స్వీకరిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకోవాలి ఆయన అన్ని బయలుపరిచేసిన నేను ఫార్టీ ఇయర్స్ ఫార్టీ సంవత్సరాలు అన్ని కష్టపడ్డాంటే నీకు ఏం తెలియదు అన్నట్టు ఎందుకంటే నువ్వు ఆయన కావాలని మూసిస్తున్నావు ఆయన నీకు ఎన్నో బయలుపరచాలనుకుంటున్నాడు కానీ నువ్వు ఆయనని ఆపేస్తున్నావు నాకు అంత తెలుసు నేను ఆరాధన నడిపిస్తున్నా నేను ప్రార్థన చేస్తాను నేను పెళ్లి చేస్తాను నేను సమాధులు చేస్తాను నేను అన్ని చేస్తానంటే నీకు అంతా నీది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది చాపటర్ అని నువ్వు మత్తులుగా ఉన్నావు కాబట్టి ఇతరుల వల్లే నిద్రపో ఇతరుల కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందము సరే క్రైస్తవ జీవితంలో ఒక బలహీనత నేను చూసినాను చూడండి లూకా సువార్త పదహారవ అధ్యాయంలో ఈ వాక్యాన్ని చూసుకొని నేను ఈ రోజు వాక్యాన్ని మనం ముగించుకుంటాం లూకాయము ఈ ఏదో వంశస్థులు లేక శారీరకంగా జీవించే వాళ్ళు బయటికి దేవుని బిడ్డలు అనిపించుకున్నా గానీ శరీరకంగా జీవించే వాళ్ళు అందరినీ మనం కయ్యను చూడండి కయ్యను శరీరకంగా జీవించండు ఆయన గానీ ప్ర లేదా బలి అనిపించిందా లేదా భక్తి ఉంటది ఆయన కూడా ప్రార్థన చేసిండు ఆయన కూడా బలి అనిపించండు కానీ అంత శారీరకమైన కోరిక ఈ ఇది ఇది మత క్రైస్తవ జీవితంలో చూస్తాం కాబట్టి ఏదో అంటే బయటికి భక్తి దాని శక్తిని ఆసనించని వారు అంటే బయటికి భక్తిగా కనిపిస్తారు కానీ హృదయం అంతా ఘోరమైన వ్యాధితో ఉన్న వాళ్ళు లేక లోకాషులతోని కోరికలతో నిండిన వారు ఏదో గురించి మనం ఎన్నో చూసినాం ఇతర అన్య దేశస్తులందరూ యుద్ధ ప్రవీణులు శత్రు రాజులు ఇసల్ దేశం మీదకి వచ్చి యుద్ధంలో వాళ్ళని ఓడగొట్టి వాళ్ళని బానిసలాగా తీసుకున్నట్టు మనం చూస్తాం కదా అమోనియులు మొయాబీలు పెరిజీలు హిత్యులు హివ్యులు బబులోను పారసిక దేశము సిరియా ఎన్ని దేశాలు ఫిలిస్తీన్లు వీళ్ళందరూ యుద్ధాలు చేసి ఇసల్ ప్రధాని బానిసలాగా తీసుకొని ఓడగొట్టి కానీ ఏదో దేశం ఒక్కటి అది యుద్ధ ప్రవీణులు కాదు వాళ్ళు వాళ్ళు యుద్ధాలలో గెలిచిన వాళ్ళు కాదు వాళ్ళు బిజినెస్ మెన్ నేను బైబుల్ ఒక బిజినెస్ చేసే నేషన్ ని ఒకటి చూసాను నేను అందరికంటే ఎక్కువగా బిజినెస్ చేసింది కేవలము ఎడోమైట్సే లేక ఏషావు సంతతి ఎందుకంటే వాళ్ళకి తెలుసు పైసలుంటే ఏమైనా సంపాదించుకోవచ్చు ఈరోజు లేదు అభివృద్ధి ఈరోజు ఎవరికైతే ధన వ్యామోహం ఉంటుందో వాడు ఎడోమైట్ ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోవాలి వాడు ఎర్ర వాడు నల్లగుండొచ్చు బ్రౌన్ గుండొచ్చు తెల్ల పసుపు ఉండొచ్చు వాడు ఎట్టన ఉండొచ్చు వాడు ఏ గోత్రలో పుట్టచ్చు ఏ మతాలన్న పుట్టొచ్చు వాడికి ధన వ్యామోహము ఉన్నదంటే ఖచ్చితంగా వాడు ఏదో మీడే అండ్ నాకు కనిపించిన ధన వ్యామోహము ఎక్కడ కాదు లోపలే కదా చూడండి లుకస్ వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం సరే పదహారవ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులతో ఒక ఉపమానం చెప్పినట్టు మనం చూస్తాం ఈ ఉపమానం మనం ఎప్పుడు ధ్యానించలే కనీసము తొంభై నుంచి నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అనేకుల మధ్యలో దాన్ని ప్రకటించడం కానీ ఎప్పుడు కూడా ఈ పదహారవ అధ్యాయ నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలే ఈ రోజే నేను స్టార్ట్ చేస్తున్నా కానీ ఈ రోజు నేను ముగించాను అది పోతనే ఉంటది ఇంకా కొంతకాలం వెనుక నాకు తెలుసు అది తగిలిందంటే నీ హృదయానికి అది పోనే పోదు కానీ ఏదో మీలు లేక మత భక్తిగా ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఉంటారన్న విషయము ఏ సుప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మీరు దేవుని భక్తులు దేవుని బిడ్డలు మీరు ఎట్టున్నారు అనే విషయాన్ని చూపిస్తాడు మీ తర్వాత చూడండి దీర్ఘంగా వచ్చేవారు మరి విశేషంగా దీర్ఘంగా కానీ ఒకటే వాక్యం మీకు చూపిస్తాను పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఒక ధనవంతుడు ఉన్నాడు తన దగ్గర గృహ నిర్వాహకుడున్నాడు గృహ నిర్వాహకుడు అంటే స్ట్రీవ్ అంటాం ఇంగ్లీష్ ధనవంతుడు ఉన్నాడు గృహ నిర్వాహకుడు ఉన్నాడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాడు అయితే గృహ నిర్వాహకుడు అంటే చూడండి ధనవంతుడు అంటే మన ప్రభు దనవంతుడు ఇవన్నీ ఉపమానంగా చెప్పబడ్డాయి కానీ ఏ చర్చలు అక్కడ దనవంతుడు ధనవంతుడు అంటే యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు ధనవంతుడు కదా ఎందుకంటే సమస్తం ఆయన ఇవ్వాల్సిందే కదా గొప్పవానికైనా గానీ పేదవానికి అయినా కానీ ఆయన కదా ద రెయిన్ ఫాల్స్ ఆన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ అని వాక్యం అంటే వర్షము అందరి మీద మంచి చెట్ల మీద పడుతుంది గచ్చపదల మీద కూడా పడుతుంది రెండు మూలిస్తున్నాయి రెండింటికి దాహం వేస్తున్నాయి ప్రభు నీళ్లు లేవంటే ఆయన నీళ్లు కొమలిస్తున్నాడు అవి రెండు పెరుగుతున్నాయి కానీ గచ్చపదలు ఏం చేస్తున్నాయి పనికిరాని చెత్తవన్నీ కాస్తున్నాయి మంచివి ఏమైతున్నాయి మంచి ఫలాలను ఇస్తున్నాయి ఆయన ఆశీర్వాదం పొందుకొని మంచివి కూడా అభివృద్ధి పొందుతున్నాయి పనికిరాని కూడా అభివృద్ధి పొందుతున్నాయి అది ఆయన చూపిస్తున్న విధానం కాబట్టి ఇక్కడ పదహారవ అధ్యాయంలో ఒక విషయం అర్థం చేసుకోవాలంటే గొప్ప వ్యక్తి ధనవంతుడు అంటే దేవుడికి సాదృశ్యం అయితే ఆ ధనవంతుని ఇంట్లో ఒక గృహ నిర్వాహకుడు అంటే ఆ పన్ను చూసుకునేవాడు సూపర్వైజర్ శ్రీవాడు అంటే అయితే వాడు ఒక దేవుని సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు అన్న విషయం కానీ దేవుని సేవకులు ఏ రీతికుంటారు అన్న విషయమే మనము ఈరోజు చూపించి నేను వాక్యం సో దేవుని సేవకు ఎట్లా సాధ్యం ఎట్లా నువ్వు పోలిస్తున్నావు ప్రతి ఉపమానము దేవుని సేవకుల గురించే మనం ఎన్ని చూడ్లే సర్పములు తేళ్లు దేవుని సేవకుల కనిపిస్తలేరా ఎక్కడ చూసినా గానీ దాసులు బయట ఉన్నారు ప్రొబ్బా ఈ గురుగులవరు చలిపోయినరు గోధుమలు చల్లినట్టు విషయం మాకు తెలుసు మళ్ళీ గురుగులెక్కడికి వచ్చినాయి అని అడిగినా లేదా గురుగులను చూసే బాధ్యత మీది ప్రతి సంఘంలో గురుగులు గోధుమలు ఉంటాయి గోధుమలు అంటే దేవుడే ముందుగానే చలి చల్పించేసి ముందుగానే రక్షణ మార్గం వచ్చింది దాని తర్వాత గురుగులు మీరు తిననాడు చతురు అని వేసుకున్నాడు ఆదామవలతో ఫస్ట్ దేవుడి వాక్యం వస్తుంది దాని వెనకలా సైతాన్ వాక్యం వస్తుంది సైతాన్ ఇది నిజమా దేవుడు తినదన్నడా మీరు చావనే చావరు అనడా లేదా అది రెండోసారి గురుగులు వాటి ముందు గోధుమలు వస్తాయి దాని తర్వాత గురువులు వస్తాయి గురుగులు వచ్చినప్పుడే నిద్రపోతారు మనుషులు మత్తుగు ఉంటది గురువులు తిన్నాక మత్తుగా పండుకుంటారు దాని తర్వాత వాళ్ళ వాళ్ళ మీదకి అమాంతంగా ఉపద్రమం వస్తే వాళ్ళు గుర్తించలేరు వాళ్ళు నశించిపోతారు గొప్ప శ్రమల పాల్గా అవుతుంది విషయం మనం ఎన్ని సంవత్సరాల ఎన్ని వారాల నుంచి ఎంత కాలం నుంచి ఇక్కడ అది తరగనిది ఎందుకంటే సంపూర్ణంగా జరిగే కాలంలోకి మనం ఉంటున్నాం అయితే ఈ గృహ నిర్వాహకుడు లేక సేవకుడు ఏ రీతి కూడా ఉన్న విషయము మీరు దీర్ఘంగా ధనించండి నేను మట్టుకో విషయం చూపిస్తాను వీడు దొంగ వీడు ఏం చేస్తున్నాడంటే ఆ ధనవంతుని దగ్గర ఉన్న డబ్బుని విచ్చలివిడిగా ఖర్చు మనం అక్కడ చదువుతాం మీరు తర్వాత ఇంటి వెనక చదవండి దీర్ఘంగా ఇప్పుడు అవన్నీ నేను చూపించాను నేను వాడు ఆ ధనవంతుని ఇంట్లో ఆ యొక్క ఏమంటాము గృహ నిర్వాహకుని ఉంటూ ఆ ధనవంతుని డబ్బుని విచ్చలివిడిగా ఖర్చు పెడుతున్నాడు అయితే ఎవరో కంప్లైంట్ చేశారు వీని మీద నువ్వే ఉంటావు ఇక్కడ వచ్చేటారు కదా ఎవరో కంప్లైంట్ చేసింది ధనవంతునికి అక్కడ ఉంటుంది ఆ వాక్యం మీరు చదవనిక ఎవడో కంప్లైంట్ చేసింది ఏంటి అయ్యా నువ్వు ధనవంతున్వి నువ్వు వాడిని గృహ నిర్వాహకులాగా అంత హయ్యర్ పొజిషన్ లో అభిషేకం ఇచ్చినో బాప్తిజం ఇచ్చినో వానికి కృపాలు ఇచ్చినో అన్ని ఇచ్చినో వా హైయెస్ట్ పొజిషన్ లో పెట్టినో వాడు తెలుసా నీ పైసలన్నీ విచ్చలవిడిగా ఖర్చు అప్పుడు ధనవంతుడు పిలిచి అడుగుతున్నాడు ఇది నిజమా నువ్వు నిజంగా అట్లా చేస్తున్నావా మూడో మూడో రెండవ వచ్చిన నిన్ను గూర్చి నేను విన్న ఈ మాట ఏమిటి అని గృహ నిర్వాహక తప్పుకు లెక్క నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు ఉండ వల్ల కాదని వాణితో చెప్పాను తీర్పిస్తున్నాడు దేవుడు ఒక సేవకు తీర్పిస్తుంది ఏంటంటే నువ్వు నీ గురించి నేను కంప్లైంట్స్ నువ్వు పైసలు తినేస్తున్నావు అంట నేను నిన్ను పైసలు జాగ్రత్తగా ఖర్చు పెట్టమని నువ్వు పైసలు అన్ని తినేసినావు ఇది నీ పైసలా ఇది నా పైసలు నా పైసలు నువ్వెట్లా ఖర్చు పెట్టుకుంటావరా అని తిప్పున్నాడు తిట్టి నీ పొజిషన్ నేను తీసేస్తున్నా అంటే ఆ గృహ నిర్వాహకుడు చేసిన ప్లాన్స్ చూడండి ఎంత కన్నింగ్ సేవకులు అన్న విషయం నేను ఇక్కడి నుంచి నేర్చుకునే రు ఎంత కన్నింగ్ చూడండి వాడేం చేస్తున్నాడు తెలుసా ఈ ధనవంతుని దగ్గర ఇంతకు ముందు ఎవరో అప్పుకున్నారు అప్పు తీసుకున్న వాళ్ళు ఆ అప్పుకు తీసుకున్న వాళ్ళ దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడుతుంది నువ్వు ఎంతగా అప్పుకున్నావు నేను వంద ఆపుకున్నాను ఎనభై రాసుకొచ్చి టి ఇంకొంత నువ్వు ఎంత తప్పు నేను కూడా వంద రిపోర్ట్స్ దొంగ రిపోర్ట్స్ ఎవరికైతే ఆ లోన్ తోసుకుంటున్నాడు నువ్వు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నావు కదా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నట్టు రాసుకో ఫిఫ్టీ రూపీస్ మాఫ్ చేస్తా అని రాపించి ఆ బిల్స్ అని తీసుకొచ్చి యజమాని చూపించి యజమాని మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుంది లేదా మోసం నువ్వు ఎన్ని రికార్డ్స్ రాంగ్ గా రాస్తున్నావు చర్చ్ రికార్డ్స్ నువ్వు ఎన్ని అకౌంట్స్ మానిపులేట్ చేస్తున్నావు ఆ ఆల్డిడర్ తీసుకుపోయి నువ్వు ఎన్ని అకౌంట్స్ రాంగ్ లేని బిల్స్ ఎట్లా సృష్టిస్తున్నావు చర్చలో జరుగుతుంది ఈరోజు ప్రపంచం అంతా నేను ఒక్క చర్చ్ గురించి మాట్లాడుతున్నాయి వాళ్ళకి నా మీద కోపం ఉండదు నేను పర్టికులర్ గా ఒక చర్చ్ పేరు చెప్తే కోపం ఉంటది కానీ ప్రతి చర్చ్ ఇందులో ఉన్నది ఆర్గనైజ్ ఎయిటీ జీ చర్చ్ అంటారు మనం అటుపరించి ఇండియాలో ఎయిటీ జి చర్చ్ అంటారు వీటిని అంటే ఎయిటీ జి ఇన్కెడ్ చర్చే ఎయిటీ జిది అయితే యునైటెడ్ స్టేట్స్ లోనేమో ఫైవ్ ఓ వన్ వాటిని అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ ప్రకారంగా ఫైవ్ ఓ అంటే ఫైవ్ నాట్ వన్ సిర్చెస్ కి ఎగ్జంప్షన్ ఈ చర్చి లన్ని రాంగ్ బిల్స్ లేని బిల్స్ సృష్టించి దొంగ రిపోర్ట్స్ రాసి అవన్నీ మేము క్లీన్ అని చూపించుకుంటున్నారు కానీ అకౌంట్ ఆడిటర్ దాన్ని సర్టిఫై చేసి వీళ్ళు చాలా నీట్ గా అకౌంట్స్ మెయింటైన్ చేసిన వాడు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు ఆ సర్టిఫికేట్ పెట్టుకుని వాళ్ళు ఎంత ముసిపోతుంటారు కానీ తెలియదు ఏంటంటే విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి అన్ని దొంగ రిపోర్ట్ రాస్తారు ఇది నాకు ఈ రోజు కనిపిస్తుంది ప్రతి స్థలంలో సంపూర్ణంగా పరిశుద్ధంగా వర్షిప్ చేస్తున్న ఆత్మ ఉన్న సంఘంలో కూడా కనిపిస్తుంది నాకు ఈ రిపోర్ట్స్ కాబట్టి ఏదో బయట లేదు శారీరకంగా జీవించటం బయట లోపలే ఉన్నారు ఎంతో పరిశుద్ధంగా ఎంతో వర్షం చేస్తూ ఎంతో నిష్ఠతో ఉపాసాలు ఉంటూ చేస్తున్న పనులు మటుకు ఇవి కాబట్టి ఏదో ఏ రీతిగా ఉన్నదన్న విషయమే మనం చూస్తున్నాం దాని తర్వాత ఏం జరిగిందో చూడండి ఎనిమిదో వర్షం ఒకటి చూస్తున్నాం చూడండి అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు చూడండి దేవుని దృష్టిలో ఏసుకో చెప్తున్నాడు అన్యాయస్థుడు వాడు సేవకుడు గృహ నిర్వాహకుడు అంటే సేవకుడు అన్యాయస్థుడు వాడు అన్యాయం చేస్తున్నాడు అంటే యజమానికి వంద రూపాయలు అప్పు ఉంటే వాడి దగ్గర ఫిఫ్టీ కట్ చేసేస్తున్నాడు అంటే యజమానికి లాసా కదా అంటే మోసమా కదా అట్లా ఇద్దరు దగ్గర కట్ చేసి బిల్స్ వాడు మోసగించింది యజమాని అట్లా ఎంతగా మోసగిస్తున్నాడు నేను నా జ్ఞాపక ఉంది ఒక నేను ఒక స్థలంలో పనిచేస్తుంటే అక్కడ సరే స్థలం చెప్తలేను మీకు ఆ వ్యక్తి గురించి చెప్తలేదు నాకు ఆ అకౌంటెంట్ బాగా పరిచయం నేను ఒక స్థలంలో పనిచేసిన చానా కాలం క్రిందట అయితే ఆ అకౌంటెంట్ ఆయన జీతం ఆ రోజులలో నాకు తెలిసిన కాడికి పన్నెండు అంటే దగ్గర దగ్గర నేను ఇరవై సంవత్సరాల స్టోరీ చెప్తున్నా హైదరాబాద్ లో ఆ స్థలంలో ఆ ఆ అకౌంటెంట్ శాలరీ ట్వల్వ్ హండ్రెడ్ కానీ ఒక కొన్నాడు దాని తర్వాత ఒక కొత్త స్కూటర్ కొన్నాడు అందరికి మిఠాయి వచ్చి నేను కూడా తిన్నా మిఠాయి తర్వాత ఏం జరిగిందంటే యజమాన్ రాళ్ళు ఆమె దగ్గరికి ఫారినర్స్ వచ్చి ఫండ్స్ ఇచ్చిపోతా ఉంటారు చెక్స్ క్యాష్ ఇవన్నీ ఇచ్చిపోతా ఉంటారు ఈ అకౌంటేంటికి ఆమె ఏం చేస్తుంది ఇదిగో పోయి బ్యాంక్ లేయ్యంటే ఆ అకౌంట్ ఏం చేస్తే అకౌంటేంటి ఏం చేస్తుండే పోయి బ్యాంక్లు వేస్తుండే నమ్మకం కాబట్టి వేస్తుండే వేసినామంటే వేసినా బిల్లు చూపించాడు ఇది కౌంటర్ ఫైల్స్ ఉంటాయి కదా ఇట్లా బ్యాంకు సీలీస్ ముక్క చిన్న ముక్క కౌంటర్ ఫైల్ అది తీసుకొచ్చి చూపించాడు అయితే ఒక రోజు ఆమె అప్పుడే చెక్ ఇచ్చింది వేసిన పోయి వేసినా అంటే మేడం అనేసి తీసుకున్నాడు తీసుకున్నాక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఆమె వేసినావా అంటే వేసేసినా అనేసిండు అబద్ధం చెప్పింది ఆమె అప్పుడే పట్టుకుంది నేను నీకు ఇప్పుడే కదా ఇచ్చిందో అప్పుడెట్లో పోయినావు కదా తీసుకురా బిల్ అన్నది లోపల పోయి ఏం చేసిండు తన సొంత ఆఫీస్ ముద్ర సీల్ దాని మీద తీసుకొచ్చి ఇదిగో మేడం అయినది ముజా బతావ్ హిందీలో మాట్లాడుతుంది ఆమె ముజా అంటే లేదు మేడం అయిపోయింది అయిపోయింది నై ముజా బతావ్ అన్నది చాలా ఫోర్స్ గా అడిగింది చూస్తే అది కంపెనీ ముద్ర ఉంది దాని మీద ఇమ్మీడియట్లీ తాళం ఇప్పించేసి అకౌంట్స్ డిపార్ట్ తాళం ఇప్పించేసి వాళ్ళ ఆడిటర్స్ అందరం కనిపించి అన్ని చెక్ చేపించింది కొన్ని లెక్కనే లేవు బిల్స్ నేను మీకు చెప్తుంది ఎందుకంటే ఈ లోకపు విధానాలు ఇట్లుంటాయి ఈ లోకస్తులు అట్లా జీవిస్తారు కానీ వీడు అట్లా జీవించదు ఎందుకంటే ఇందాక నేను చెప్పినా మన ఎథిక్స్ హైయెస్ట్ లెవెల్ ఉండాలా నీ జీవించే విధానము పర్ఫెక్ట్ గా ఉండాలా ఇవ్వడం చూస్తే నిజంగా వీలెదు క్రిస్టియన్స్ అంటే ఇట్లుండాలా అని వాడు మెచ్చుకోవాలని సినిమాలలో చూస్తే గుండాలు వీళ్ళే దొంగలు వీళ్ళే మర్డరర్స్ వీళ్ళే రియల్ లైఫ్ లో కూడా వాళ్ళే కదా విచ్చని విడిగా జీవించేది వీళ్ళే భయంకరమైన పాపంలో జీవించేది వీళ్ళే ప్రకృతికి విరుద్ధంగా స్త్రీలు స్త్రీలు పురుషులు ఎక్కడ జరుగుతుంది ఇది నేను మీకు కొంతకాలి చూపించిన ఇది క్రైస్తవులలో జరుగుతుంది అంటే తెల్లవారి న్యూస్ పేపర్ లో ఆ విశాఖపట్నంలో ఒక చర్చి ఇద్దరు సిస్టర్స్ బయట పోయి పెళ్లి చేసుకున్నారు అది పేపర్లు వచ్చింది ఫోటోతో పాటు ఇవి మన కాలంలో మన మధ్యలో జరగేరుతుంది ఇవన్నీ చర్చి లోపల జరుగుతున్నాయి గాని బయట చూస్తున్నాం మనం అందరం కాబట్టి చర్చి అంతకంతకు చెడిపోవడం అన్న విషయమే మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఎనిమిదవ వచ్చాం చూడండి నుక సువర్త పదహార అధ్యాయం ఎనిమిదవ వచ్చి జరిగింది అన్నయ్య అన్యాయస్తున్న ఆ గృహ నిర్వాహకుడు యుక్తంగా నడుచుకుని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకున్నాడు కదా ఎట్లా మెచ్చుకున్నాడు వీడు అప్పు తీసుకున్నది బిల్స్ తీసుకొచ్చిండి నాకు ఎంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాడు చూడండి మనము కప్పిపుచ్చుకుంటున్నాం మన పాపములు ఎవరు చూడని మనం కప్పిపుచ్చున్నాం గానీ ఖచ్చితంగా దేవుని తెలుసు హృదయం అంతా తేటగా ఆయనకు కనిపిస్తుంటది మనం అందుకే ఇటువంటి ప్రాక్టీసెస్ వల్ల ఇన్వాల్వ్ కావద్దు చేస్తే పర్ఫెక్ట్ పని చేయాలి లేకుంటే చెయ్యొద్దు పనులు మనం చేస్తే ప్రతి చిన్న లెక్క పర్ఫెక్ట్ గా చూపించాలి కానీ లోపంతో కూడా లెక్కలు మనం చెయ్యొద్దు మనతో పాటు ఆఫీసు అనేకలు వస్తుంటారు ఏముంది సార్ రోజుకి ఐదు వందలు కదా అంటాడు అర అట్ ఎట్లా తీసుకుంటాం బై రూల్ లేదు కదంటే లేదు సార్ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ డే ఖర్చు పెట్టాలి మనం టెన్ డేస్ బయట తిరుగుతున్నాం కదా నాతో పాటు వస్తుంది చెప్తా ఉంటారు నేను తీసుకో నువ్వు తీసుకో కావాలంటారు నువ్వు తీసుకోవద్దని చెప్తాను నేను కావాలంటే ఇంట్లో చాలా కోపం అర ఎట్లా తీసుకుంటే మనకు రూల్ లేనప్పుడు ఎలా తీసుకుంటాం లేదు సార్ నేను బయట వేరే కంపెనీలో పని చేసేటప్పుడు వాడు అక్కడ ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు అక్కడ తీసుకున్నావు కానీ ఇక్కడ తీసుకోవడం వీలు కదా అది తప్పు కదా రూల్ ఉంటే తీసుకోవచ్చు రూల్ లేనప్పుడు నువ్వు ఎట్లా తీసుకుంటావు సరే మనం పోయినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆఫీస్ పని మీద ఆ ఖర్చు పెడతాము ఆ బిల్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తాం సరే నువ్వు అన్నం తింటావు అది యథార్థమైంది కానీ నువ్వు హైదరాబాద్కి వచ్చి మళ్ళీ స్పెషల్ గా బిర్యానీ బిల్లు పెడతా అంటే నీ పని అయిపోయింది అప్పటికి ఆఫీస్ ఇవన్నీ ఈ లోకపు విధానాలు మనం అటు ఉండదు మనం మన జీవన విధానము పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రతి దశలో కుటుంబంలో కుటుంబ సభ్యులతో ప్రవర్తనలో ఉద్యోగ ఈ సాంఘిక విధానంలో సేవా జీవన విధానంలో ప్రతి దాంట్లో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూస్తే జెంటల్ మ్యాన్ హి ఈస్ అర్ఫెక్ట్ ఉమన్ అన్న సాక్ష్యం మనం వెళ్ళాలి ఇప్పుడు సెంచురీన్ గురించి ఆ బ్రదర్ మనకి చూపించింది సెంచురీ గురించి ఎంత పర్ఫెక్ట్ సాక్ష్యం ఇచ్చింది ఎస్ ప్రవ్ ఇస్రాయల్ అందరిలో సెంచురియన్ యాక్చువల్ గా కాదు మీకు తెలుసలేదు సెంచురియన్ జూవిశ్వలో కాదు సెంచురియన్ రోమన్ రోమియుడు రోమిన్ గురించి ఏ స్లో అరే మనం తాతల నుంచి ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధరించిన వాళ్ళము మోసే కాలం నుంచి మనకి దేవుని వాక్యం అనుగ్రహించబడింది అయినా గాని మనలో ఇటువంటి వాడు ఒకడు లేడు ఇంత విశ్వాసము మన గోత్రంలో ఎవరికి లేదు అని సాక్ష్యం ఇచ్చిందంటే నిజంగా ఆశ్చర్యకరమైంది నాకు కూడా అది ఊహిస్తే ఆశ్చర్యమే ఒక నాన్ జ్యూస్ ఫెలోని పట్టుకొని జ్యూస్లలో కూడా ఇంత విశ్వాసం లేదంటే ఇంకా స్ట్రాంగ్ ఉంది వింటే అంత ఆశ్చర్యకరంగా ఉంది అది ఆ వాక్యం కాబట్టి అట్లీస్ట్ నెలకు ఒకసారి రెండు సార్లు వచ్చి మాకు అట్లాంటి వాక్యాలు చూపిస్తే మేము ఎంతో సంతోషిస్తాం అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ సరే చూడండి దేని మీద వచ్చిన చూడండి మరోసారి అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తముగా యుక్తముగా అంటే తెలివితో యుక్తి భూ జంతువులన్నిట్లో కల్లా యుక్తి ఏది కాబట్టి వీడవడు సేవకుడు యుక్తిగా ఉన్నాడు అంటే సేవకుడవడు నేను చెప్తున్నానా నువ్వు చెప్తున్నావా ఎవరు చెప్తున్నారు బైబుల్ చెప్తుంది ఇదే సింబాలిక్ అండర్స్టాండింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది దేవుని ఆత్మ అటనే చూపిస్తాడు వాడు ఎంత యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు అంటే నువ్వు అబ్బాయి ఎంత ఇంటెలిజెంట్ ఫలనుకోవచ్చు కానీ సర్పమే భూ జంతువులు అన్నింటిలోకి యుక్తిగలది అని బైబుల్ చెప్తుంది కాబట్టి ఆ యుక్తి నీకుందంటే నువ్వే సర్పం సర్ప సంతానం లేక సర్పానికి సాదృశంగా ఉన్నావు అంటే సైతాన్ని బిడ్డగా నువ్వు ఉన్నావు బిడ్డలే చాలా స్మార్ట్ గా విషయం చూడండి ఒకసారి మరోసారి చూడండి ఎందుకనగా ఎవరైనా చూస్తున్నారా వాక్యం ఆ సిరి మిమ్మును వదిలి తర్వాత కాబట్టి ఈ వాక్యం ఎవరి గురించి చెప్పబడుతుంది ఏ సేవకుడు అంటే ఈ వాక్యం పైనుంచి చెప్పండి అంతా సేవకుడే గృహ నిర్వాహకుడు అనేసి మళ్ళీ వచ్చి సేవకుడు కాబట్టి సేవకులకు సంబంధించిన వాక్యం ఇది చూడండి ఒక్కసారి ఎనిమిది వచ్చినా చూడండి చూడండి వెలుగు సంబంధుల ఈ లోక సంబంధులు అంటే ఈ లోకం ని ఆశ్రయించిన వాళ్ళు ఈ లోకంలో జీవించే వాళ్ళు ఈ లోకాన్ని ఆశించిన వాళ్ళు ఈ లోకాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎట్లున్నారంట వెలుగు సంబంధులు అంటే దేవుని బిడ్డలు యథార్థంగా ఏసుకొకరకు జీవించే వాళ్ళు జీవించే వాళ్ళకంటే ఈ లోకంలో జీవించే వాళ్ళు ఎట్లున్నారంట చూడండి మరోసారి వెలుగు సంబంధుల ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు చాలా యుక్తిగలవారు అంటే వెరీ స్మార్ట్ ఫెలోస్ ఈ లోక సంబంధులు చాలా స్మార్ట్ అంట ఎవరికంటే మనకంటే కదా ఏసుకో చెప్తున్నాడు నేను కాదు నువ్వు కాదు ఏసుకో అంటే ఈ లోక సంబంధులు వెలుగు సంబంధుల ఎక్స్ట్రీమ్ స్మార్ట్ వాళ్ళని చూసి నేర్చుకోండి అని కింద చెప్తున్నాడు మీరు చెత్త ఫిలస్ చూసి నేర్చుకోవడం ఏంది ఇందో చెప్తున్నాడు మన ప్రభుత్వం వాళ్ళు నిజంగానే చెత్త ఫిలస్ దొంగలు కదా ఆ దొంగలను చూసి నేర్చుకోవాలని ఎందుకు చెప్తున్నాడు వాళ్ళు చాలా స్మార్ట్ గా వాడు గృహ నిర్వాహకుడు దొంగవాడు వాడు చాలా స్మార్ట్ గా ఫండ్స్ మేనేజ్ చేసుకుంటున్నాడు గృహ నిర్వాహక నడిపిస్తున్నాడు యజమాని దగ్గర కంప్లైంట్స్ పోయినా కూడా కంప్లైంట్స్ ని రివర్స్ గా మార్చుకున్నాడు కంప్లైంట్స్ ని ప్రైజ్ గా మార్చుకున్నాడు వాడిని మెచ్చుకునేటట్లు మార్చుకున్నాడు అది స్మార్ట్నెస్ వాళ్ళది మరి చూసి మీరు నేర్చుకోవడానికి కింద చెప్తున్నాడు సేవకులతో ఎందుకో తెలుసా నువ్వు నాకు అంత తెలుసు నేను రక్షకుని నేను రక్షింపబడి అనుకుంటున్నావు కానీ నువ్వు వాణి కంటే వేస్ట్ ఫెలోలాగా జీవిస్తున్నావు అని చెప్తున్నాడు నువ్వు అంత సత్యం తెలిసి నువ్వు తార్మార్ చేసిన కొంతకాలం నుంచి ఒక పాసర్ గురించి చెప్తున్నావు కదా హైదరాబాద్ లో ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ మెంబర్స్ చర్చి కట్టాలనేసి ఫండ్స్ తీసుకున్నాడు ల్యాండ్ కొన్నాడు ఈ మధ్యలో జరిగింది మీకు ఎప్పుడు చెప్తుంది నేను కనీసం ఎనిమిది నెలలైందా ఆరు ఆరు నెలలైంది రీసెంట్లీ అంటే జస్ట్ ఒక రెండు వారాల క్రితం జరిగిన విషయం చెప్తున్నా మీకు ఆయన సాధించిండు ఎందుకంటే నువ్వు దేని మీద కేంద్రీకరించుకొని కష్టపడితే అది నీకు దొరుకుతుంది అది విధానం అది ఈ సత్యం తెలుసుకోవాలని ప్రయాసంతో వెతుకు నీకు ఇవి దొరుకుతున్నాయి ఉద్యమం సంపాదించుకోవాలని ప్రయాసం పడితే ఉద్యమం షాప్ కి పోయి నేను మంచి వన్ కేజీ టమాటా కొరకు ప్రయాసం పడితే కేజీ దొరకదా విధానం అది కాబట్టి ఈ పాస్టర్ ఏం చేసిండు లక్షలు కోట్లు డబ్బు సంపాదించి ల్యాండ్ కొనడు చివరికి పెద్ద చర్చ కట్టాలి హైదరాబాద్ లో సరే ఏం జరిగిందో తెలుసా టీవీలో వచ్చిందంట చూసిన వాళ్ళు నాకు చెప్పారు నిన్న వాళ్ళకి తెలియదు నేను ఇది ధ్యానించిన ఆయన గురించి అనేసి వాళ్ళు ఏమన్న తెలుసా ఇగో పాలని పాస్టర్ ఇట్లా పెద్ద చర్చ్ కావడం మస్తు డబ్బులు సంపాదించుకున్నాడు కొన్నాడు సగం కట్టేసిండ ఫిఫ్టీ డేస్ లో మొత్తం కట్టేసిండ చర్చ్ అంటే కొంత ఇన్కంప్లీట్ ఉంది ఫిఫ్టీ డేస్ లో కట్టేసింది చర్చ్ అయితే గవర్నమెంట్ స్టే ఆడాది కోర్టు స్టే ఇచ్చేసింది ఆపేయండి అని నిలిపేసింది గవర్నమెంట్ కోర్టు ఎవడ పోయి ఫైల్ చేసింది కేసు ఆఫీస్ చర్చ్ కన్స్ట్రక్షన్ కోర్టులు పెట్టింది దాంట్లో అయితే ఇప్పుడు ఆ కోర్ట్ కేసు గెలవాలా లాయర్లకు తినిపించాలా ఇంకా ఎవడ కూడా తినిపించాలా తినిపిస్తే గాని ఆ ప్రాబ్లం సాల్వ్ ఈ పాస్టర్ మంచి వాక్యం చెప్తాడు చాలా బాగా వాక్యం చెప్తాడు కానీ అంత లంచంతో కూడిన జీవితంలో జీవిస్తున్నాడు ఇప్పుడు గుండాలు పెద్ద పెద్ద వ్యక్తులు పోలీసు వాళ్ళు పొలిటీషియన్స్ అంతా ఇన్వాల్వ్ అయినారు ఆ కేసులో ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో వాళ్ళందరికీ పైసలు తినిపించాలంటే ఎక్కడికి వెళ్ళి పైసలు సో ఆదివారం పొద్దున్న వాక్యం చెప్తున్నాడు ఏమని వాక్యం చెప్తున్నాడు వినండి మీకు తోచినంత కాడికి విరాలములు ఇవ్వండి అంటే కానుకలు ఇవ్వండి లక్ష రూపాయలు ఎవరు ఇస్తారో ఇదే భాష చెప్తున్నాను కరెక్ట్ భాష ఏం చెప్పినదే చెప్తున్నా ఎవరైతే లక్ష రూపాయలు కానుక అర్పిస్తారో నేను ఒక లాటరీ వేయబోతున్నాను ఆ లాటరీలో ఎవరికి లాటరీ తగిలితే వారికి నా అరవై లక్షల మెర్సిడీస్ బెంజ్ కార్ ఇచ్చేస్తా పాస్టర్ అనౌన్స్ చేసిండు నేను ఆయన పేరు చెప్తాను మీకు అవసరం లేదు పేర్లు మనకు కూడా అవసరం లేదు పేర్లు వీడు ఎట్లా ఫస్ట్ పాయింట్ కోట్లు సంపాదించిండు ఎవరు దొరికెళ్ళి గొప్ప జనం దొరికెళ్ళి మూడవది ఏమైంది వాడు మోసపోయిండు ఎవడు మోసగించిండు ఈ లోకం చాలా స్మార్ట్ ఫెలోస్ ఈ లోకంలో ఉండే ఫెలోస్ చాలా స్మార్ట్ ఫెలోస్ వీని దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి మెర్సిడీస్ ఉంది వీని దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్ అయింది మనుషులు కూర్చుంటే చర్చ కడుతున్నాడు అంటే వీళ్ళ దగ్గర చాలా పైస్ ఉన్నాయి కాబట్టి వీని మోసగించాలా ఎట్లా మోసగించాలా విన్నాడు టీవీలో వీడు ఒక రోజు టీవీలో చెప్తున్నాడు నేను ఇంత పెద్ద చర్చ కట్టాలనుకుంటున్నాను నాకు ఇంత ల్యాండ్ కావాలనుకుంటున్నట్టే ఒక బ్రోకర్ వచ్చిండు నేను ల్యాండ్ ఇప్పిస్తాను నాకు తెలిసి నీ వాక్యం నేను చాలా విన్నాను నాకు చాలా బాగా అనిపించింది నీ వాక్యం నేను నీకు సాయం చేస్తా అనేసి పోయి గవర్నమెంట్ ల్యాండ్ అమ్మిండు వారికి అది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ తెలివి ఉండాలా లేదా ఫాస్టర్ కి నీ నిజంగా పరిశుద్ధ ఆత్మ అంటే ఎందుకు వివేచించలేదు అన్ని లక్షలు కోట్లు పెట్టి సిటీలో ఎక్కడ ల్యాండ్ ఉందా అంతగా ల్యాండ్ అదని ఉపయోగించా ఎవడో సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముతుంటే నీకు నువ్వు మెంటలో వాడు కూడా చాలా తెలియలోడు ఎన్ని కోట్లు కొట్టేసిరా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ అమ్మేసి నీకు వాడు మాయమైపోయి నువ్వు కట్టేసుకున్నావు బిల్డింగ్ అంటే మున్సిపల్ రోడ్డు పర్మిషన్ ఇచ్చినా నీకు మున్సిపల్ రోడ్డు పర్మిషన్ ఇవ్వడం నువ్వు కట్టలేవు కదా మున్సిపల్ రోడ్డు నువ్వు డబ్బులు ఇచ్చినా కదా అందని అందరికి లంచాలు ఇచ్చి పర్మిషన్స్ తెచ్చుకొని కట్టేసినాడు ఇప్పుడు స్టే అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తారు ఆయన స్థితి చేసేసి రాడెల పోసిన పన్నీరు వాళ్ళని చూసి నేర్చుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనము ఆ ఏదో ఎంత స్మార్ట్ బిజినెస్ ఫెలోస్ వచ్చేవారని మీకు చూపిస్తా హేరది రాజు ఎట్లా రాజిండు వాడు బిజినెస్ చేసి మస్ట్ డబ్బులు సంపాదించుకొని ఆ జూలియస్ సీజర్ కి లంచం ఇచ్చి హే రోజు రాజులాగా తయారై దాని తర్వాత తన తర తరములు తన పిల్లలు ఎట్లా రాజులైనరు వాళ్ళు ఇసల్పల్లని దేవుడి బిడ్డలని శిష్యులని ఎట్లా చంపిన్రో ఎట్లా హింసించు నేను అది మీకు వచ్చానని చూపిస్తాను ఎందుకంటే వెలుగు సంబంధులకి చీకటి సంబంధముల నుంచి శ్రమ తప్పదు ఎప్పుడు అంటుకునున్నంత వరకు నువ్వు ఎంతకాలము ఆ సంబంధులతో అంటుకొని ఉంటే నీకు అంతకాలము శ్రమలు తప్పవు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నువ్వు పొద్దున్న లేస్తే కోర్టుల చుట్టూ తిరగాల పొద్దున్న లేస్తే పోలీసుల చుట్టూ తిరగాల పొద్దున్న లేస్తే గుండాల చుట్టూ తిరగాల పొద్దున్న లేస్తే పొలిటీషియన్ చుట్టూ తిరగాల ఎవ్వరు పైసలు పడుతుంది ఎక్కడికెళ్ళి నీకు ఎక్కడికెళ్ళి వస్తాయి నువ్వు దాన్ని డబ్బు మొత్తం ఎగిరిపోతుంది నువ్వు రోడ్ మీదకి వస్తావు బిచ్చపన అప్పుడు ప్రవ్వా అని పశ్చాత్తాపడతావు తన్నులు తినాల్సి వస్తుంది మర్సిడీస్ బెందు పోతుంది అన్ని పోతాయి బ్రదర్ నువ్వు ఎదురు చూసినావు కదా వాడు మర్సిడీస్ బెందు పోగొట్టుకోవాలనేసి అని నువ్వు అనుకోవచ్చు నువ్వు కుళ్ళు పడుతున్నావు కదా నేను కుళ్ళు పడాను ఎందుకంటే నాకు అవసరం లేదు అవన్నీ కదా అవన్నీ నాకు అవసరం లేదు దేవుడు మనకు చూపిస్తున్న విధానం ఏంటి శ్రమల పాలు కాబోతున్న సంఘము దాని పట్ల నీ యొక్క బాధ్యత ఏంది ఆ బాధ్యతను గుర్తించి దానికి తగినట్టు జీవించడం నేర్చుకోండి ఆ యొక్క వంశస్థులు చాలా తెలియగలవారు కుయుక్తి కలిగేవాళ్ళు యుక్తంగా వాళ్ళు డబ్బులు సంపాదించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పనికిరని చెత్త వాటి కొరకు వాళ్ళు అంతగా స్మార్ట్ వర్క్ చేస్తుంటే పనికొచ్చే ఈ సేవ కొరకు మనం ఇంకెంత స్మార్ట్గా ఉండాలా అనే విషయం నేర్చుకోమట్టాడు వాళ్ళ నుంచి వాళ్ళలాగా నువ్వు కూడా చేసి దొంగ రిపోర్టు రాసి డబ్బులు సంపాదించడం చెప్తాడు వాళ్ళ వాళ్ళ నేచర్ ఎట్లుందో చూడు వాళ్ళు ఎట్లా సాధిస్తారు వాళ్ళ ధ్యేయం నువ్వు కూడా నీ ధ్యేయం చాలా స్మార్ట్ గా వాక్యం చెప్పాలా ఎట్లా చెప్తావు నువ్వు తీర్మానించుకో నేను అందుకే చాలా స్మార్ట్ ప్రయత్నిస్తున్నా ఇంటర్నెట్ లో ఎక్కడ పడితే అక్కడ వాక్యం ఎందుకంటే షార్ట్ టైం ఎక్కువ మందికి వాక్యం పోవాలా ప్రతి ఊరికి నేనే పోయి వాక్యం చెప్పిన ఎట్లా చెప్తాం కాదు కాబట్టి షార్ట్ టైం మోర్ పీపుల్ ఎట్లయిపోవాలా స్మార్ట్ గా ఆలోచించాలా పైసలు ఎట్లొస్తాయి వాళ్ళగా ఆలోచించి వాడు కష్టపడుతున్నాడు వాడు వాడు మోసంతో సంపాదిస్తున్నాడు మనం మోసం చేయము కానీ మన బ్రెయిన్స్ ఉపయోగిస్తాం కదా ఆ శ్రమ కసరత్ బ్రదర్ అదే ప్రయాసంతో అదే శ్రమతో మనము ఆయన కొరకు జీవితం నేర్చుకోవాలా నీకు ఎట్లా ప్రేరేపణ కలయితే ఈ సువార్తని ఎట్లనే కానీ లోపలికి పంపించాలా నువ్వేం చేస్తావో చేసుకో ఒకవేళ నీకు దేవుడు రైటింగ్ అబిలిటీస్ ఇస్తే మంచి పుస్తకాలు రాయి కరపాత్రాలు రాయి చిన్న చిన్న పాంఫ్లెట్స్ రాసి ఈ వాక్యాలను రాసి పనిచేసే ఎక్కువ ఖర్చుతో ఉండే పని కూడా కాదు ఒకవేళ నీకు నిజంగా పేరకుంటే నువ్వు ఇక్కడ వచ్చి వాక్యం చెప్పు అది రికార్డ్ చేసి మనం పంపిస్తాం సరే నాకు ఇంతవరకు స్పందించే ఎవరు లేరు హిందీలో తర్జుమా ఉర్దూలోకి తర్జుమా మరాఠీ భాషలో తర్జుమా చేస్తున్నాడు అడ్రస్ లేకుండా పోయిండు ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేస్తున్నాడు అమావాస్య ఒకసారి వస్తున్నాడు సరే మళ్ళీ ప్రేరేపణ ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు ఒక దినం చూసి నేనే అని చేసేసాల్సి తప్పదు నేనే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి వస్తుంది నేనే దాన్ని వేరే భాషలో ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి సరే భాష నేర్చుకుంటే అది కుక్తిగా నేర్చుకోవడం మీరు పాముల వలె వివేకుల ఉండడి పౌరముల వలె నిష్కలంకుల ఉండడి అన్నాడు కాబట్టి మనం స్మార్ట్ గా నేర్చుకుందాం అటువంటి స్మార్ట్నెస్ దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం వివేకం కలిగి జీవించాలి ఇష్టపడంగా మీరు ఉండాలి మీరు ఆత్మ కార్యం చలించండి ముగి పరిశుభాత్మ సహాయం మాకు దయచేడు దేవా ఇంకా విరాహకార్యం జరిగింది ఏమో ఈ నామానికి మంచిమ తెచ్చుకోమని ఏ స్నామాలు అడుగుతున్నాం తండ్రి అవునండి